జలచరమృగ సరూప జల చరగబూ సురూప కమల నేత్ర సుందరమాత్రమ నేత్ర సుందరమాత్రీ ప్రియపుత్ర సమస్తోక సూత్ర నిఖిల పవనా నిర్మల జీవన సర్వే శురవంధిత విశ్వారణ పన్నగ శయనా నిద్రిత నీలిగజనమండలసుందరా మంజుల మురళీ మనోహరా నీలిగజనమలందర మల మురళీ మనోహరా వేదాంత విజ్ఞానస్వేశ్వర జల్లచర మృగభూసురూపా జల్లచర్రు గర్భూసురూపాన్ స్వయం కృష్ణుడు పూర్ణ వైభవంతో అవతరించిన భగవంతుడు పోతబోసిన ప్రేమమూర్తి సుమారు ఐదు వేల సంవత్సరాలు దివ్యమైనటువంటి తన బోధల ద్వారా ఆదర్శవంతమైనటువంటి తన జీవితం ద్వారా జనావిలని ప్రభావితం చేసినటువంటి కళ్యాణమూర్తి ఆయన మాటను నమ్మి ఎందరోత్వయ్యారు ఆయన బాటలో చెరించి మరెందరో మహాత్ములయ్యారు ఇదంతా శ్రీకృష్ణుని యొక్క వైభవం ఆ మహాత్ముని వైభవాన్ని వర్ణించడంలో కొండంత సాహిత్యం దొరిని వచ్చింది ఇంకా వస్తూనే ఉంది ఆ మహాత్ముని మహిమను కీర్తించడంలో లెక్కకు అందని కీర్తనలు లభించాయి ఇంకా లభిస్తూ ఉన్నాయి ఆయన జీవితాన్ని చిత్రించడంలో ఎన్నో విచిత్రమైనటువంటి చిత్రాలు నేత్ర పర్వంగా కదిలిచ్చాయి శోభించాయి శోభిస్తూ ఉన్నాయి ఆయన భంగిమల్ని అభినయించడంలో నృత్య కళ ఎంతగానో ప్రభావితమైంది అవుతూ ఉంది ఇన్ని విధాలుగా ఎన్నో కోణాల్లో జాతిని సంస్కృతిని శ్రీకృష్ణుని వలె జాగ్రత్త చేసినటువంటి వ్యక్తిని మరొకరిని మనం చూడబో आयने आस्ति लेने वारी आल शक्ति आयने बलवी मुमुक्ष आयने मोक्ष नम्मी च्डवरूर कीर्ति तरीने वारू लेर आयन प्रेम सागर मुनक वेयलेगा आरवात अंत काीविता शा कृष्ण ప్రేమ అందరి హృదయాల్లో ఉంది అది తమకే పరిమితమైతే స్వార్థం స్వార్థం లేకుండా పరుల వైపు పయనిస్తే పరార్థం పరమార్థం ప్రేమించిన ఒక గొప్ప కళ ఈ విషయంలో శ్రీకృష్ణునితో సరిపోల్చగలిగినటువంటి వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు ఏ కళాకారుడు లేడు ఆయన ప్రేమ అలాంటిది దివ్యమైనటువంటిది ప్రేమకు శ్రమ తెలియదు ప్రేమ శ్రమను సుఖంగా స్వీకరిస్తుంది బాల్యము నుండి భౌతికంగా ఈ ప్రపంచంలో దేహాన్ని చాలించేంత వరకు శ్రీకృష్ణుడు అనుక్షణము శ్రమిస్తూనే ఉన్నాడు కాని ఆయన ముఖంలో చిరునవ్వు అదృశ్యమైనటువంటి క్షణం ఎప్పుడూ మనకు తెలిసిరాదు ఆయన ప్రేమ అలాంటిది అంత దివ్యమైనటువంటిది చదువు సంధ్యలు లేనిటువంటి గోపబాలు మార్చాడు విద్య లేనిటువంటి గోప వనితుల్ని పరిచేందుకు ఆడాడు పాడాడు ఆడించాడు వారి బ్రతుకుల్లో భయాలు దూరం చేశాడు బాధల్ని అదృశ్యం చేశాడు వెన్నలాంటి హృదయంతో అందరి గుండెల్ని చల్లబరిచాడు ఇదంతా ప్రేమ ఆయన ప్రేమ కార్యాలే కానీ ఆయన ప్రేమ వెనుక ఊహలు లేవు పథకాలు ఉండవు అది సహజమైనటువంటి ప్రేమ స్వభావ సిద్దంగా ఉండేటువంటి ప్రేమ ప్రేమించడానికి ఇక్కడ ప్రయత్నాలు అవసరం లేదు అది సహజంగా శోభిస్తూ ఉంటుంది ప్రకాశించాలని సూర్యుడు ప్రయత్నించాలా ప్రవహించాలని నది పరితపించాలా ఆశ్రయాన్ని ఇవ్వడానికి ఆకాశం శ్రమించాలనా వీచేందుకు గాలి పరిశ్రమించాలనా ఏవి అవసరం లేదు ప్రేమ విషయంలో శ్రీకృష్ణుడు కూడా అంతే ఏ విధమైనటువంటి తారతమ్యాలు లేకుండా నది అందరినీ చల్లబరుస్తుంది ఏ భేదాలు చూడకుండా గాలి అందరికీ హాయిని సుఖాన్ని ఆహ్లాదాన్ని అందిస్తూ పోతుంది ఇవన్నీ ప్రకృతిలో మనం గోచరిస్తూ ఉన్నాయి ఈ ప్రేమల్ని త్యాగాల్ని ప్రకృతిలో ఆవిష్కరించింది పరమాత్మే పరమాత్మని అనుకరిస్తూ ప్రకృతి ఇంత దివ్యంగా ప్రేమతో శోభిస్తూ ఉంది భేదాలు లేకుండా ఉంది తారతమ్యాలు లేకుండా ఉంది శ్రీకృష్ణుడు ఏ విధమైనటువంటి భేదాలు తెలియనటువంటి వాడు ఏ వైభవాల్ని చూచి భక్తుల్ని ప్రేమించాడు పరమాత్మ ఒక్కసారి కనుక మనం ఆలోచన చేస్తే ఏ జాతి వైభవాన్ని చూచి గోవుల్ని ప్రేమించాడు ఏ కుల వైభవాన్ని చూచి గోపికల్ని అనుగ్రహించాడు ఏ రూప వైభవాన్ని చూచి కుబ్జను కలికరించాడు ఏ ధన వైభవాన్ని చూచి కుచేలోని అనుగ్రహించాడు ఆయనకి భేదాలనేటువంటివి తెలియవు అందుకే ఆయన సముడు నిర్దోషం హీ సమం బ్రహ్మ ఆయన సముడు దోషరహితుడు ఏ గూటి పక్షికి అదే పలుకు అన్నట్లుగా కృష్ణ భక్తులకు కూడాను కృష్ణుని హృదయమే ఉంటుంది నాస్తి తేషు జాతి విద్య రూప కుల ధన క్రియాది భేద అని నారద మహర్షి భక్తి సూత్రాల్లో తెలియజేశాడు తేషు వారిలో ఎవరిలో భగవద్భక్తుల్లో జాతి భేదం గాని విద్యాభేదం గాని కుల భేదం గాని ధనభేదం గాని క్రియాది భేదాలు గాని నాస్తి లేవు ఎందుకని శ్రీకృష్ణులో ఆ భేదాలు లేవు కృష్ణ భక్తుల్లో కూడాను ఆ భేదాలు లేవు కనుక ఆదర్శనీయమైనటువంటి ప్రేమమయమైనటువంటి సమాజాన్ని ప్రపంచంలో ఆవిష్కరింపజేస్తుంది కృష్ణ భక్తి కనుక శ్రీకృష్ణుని యొక్క దివ్యమైనటువంటి రూపాన్ని ఆదర్శాన్ని కాంక్షించేటువంటి వాళ్లు అభ్యుదయాన్ని వాంచేటువంటి వాళ్ళు నిరంతరం వాళ్ల అంతఃకరణలో దర్శిస్తూ ఉండాలి ఆ రూపం ఎవరిదో కాదు శ్రీకృష్ణునిది అది శ్రీకృష్ణుని నీ స్మృతికి తెస్తుంది కృష్ణ ఈ నామం ఎవరితో కాదు శ్రీకృష్ణునిది ఈ నామం శ్రీకృష్ణుని నీ హృదయంలో పదిలం చేస్తూ ఉంది నీవు చూస్తే శ్రీకృష్ణుడు కనపడతాడు ఎందుకో తెలుసా ఆయన నీ చూపుకన్న కన్నా దగ్గరగా ఉన్నాడు నీవు పిలిస్తే ఆయన తప్పకుండా పలుకుతాడు ఎందుకో తెలుసా ఆయన నీ ప్రాణం సన్నిహితంగా ఉన్నాడు ఇది నామ వైభవం భగవన్ నామ వైభవం భగవంతునికి భగవన్ నామానికి తేడా లేదు వాచ్య వాచకయో రభేదహ నామికి నామానికి తేడా లేదు నామి నామ ైభవంలో ఉన్నాడు నామ వైభవంలో తెలిసేది నామి తప్ప నారాయణుడి తప్ప మరొకటి అయ్యేందుకు అవకాశం లేదు ఈ విష్ణు సహస్రనామంలో యాభై ఏడవ నామం కృష్ణనామం దివ్యమైనటువంటి కృష్ణనామం ఈ కృష్ణనామ వైభవాన్ని అధ్యయనం చేస్తూ శ్రీకృష్ణ పరమాత్మ జీవితంలో ఉండేటువంటి కొన్ని సన్నివేశాల్ని లీలల్ని మనం అర్థం చేసుకున్నాం తద్వారా కృష్ణుడేమిటో కృష్ణనామ వైభవం ఏమిటో మనకి తెలిసి వచ్చింది ఓం నమో భగవతే వాసుదేవాయ ఇది ద్వాదశాక్షర మహామంత్రం శ్రీకృష్ణ భగవానుడి యొక్క మంత్రం ఇది ధ్రువునికి మోక్షాన్ని ప్రసాదించింది ఇందులో పన్నెండు అక్షరాలున్నాయి అందుకనే ఇది ద్వాదసాక్షరి భగవద్గీతలో భక్తి యోగం కూడా పన్నెండు అధ్యాయం భగవత్ స్వరూపంగా శోభించేటువంటి భాగవతం పన్నెండు స్కందాలతో శోభిస్తూ ఉంది అలాగే ఈ విష్ణు సహస్రనామ ధారావాహిక కార్యక్రమంలో కృష్ణనామాన్ని మనం ప్రారంభం చేసి పన్నెండు ఎపిసోడ్లలో దీన్ని అధ్యయనం చేశాం ఆనందించాం నామ వైభవాన్ని చర్చించుకున్నాం నామ సంకీర్తన విలువ మనకి తెలిసి వచ్చింది నోరున్నది హరినామ సంకీర్తన చేయడానికి అని ప్రహ్లాదుని యొక్క మాట అవకాశం మనకు లభించింది మనం కూడా ఇప్పుడు కృష్ణనామాన్ని గానం చేస్తాం సంకీర్తన చేస్తాం మాతో పాటు మీరు చెబుతూ ఉండొచ్చు ప్రారంభిద్దాం ృష్ణుని జీవితంలో కష్టాలున్నాయి కన్నీళ్లు లేవు బాధలున్నాయి అశాంతి లేదు అడుగడుగున జీవితంలో గండా లేని అందాలు ఎక్కడా చెదిరిపోలేదు ఆనందాలు ఎక్కడా పారిపోలేదు ఇది శ్రీకృష్ణ భగవానుడి యొక్క జీవిత వైభవం కనుక ఆయన జీవితమే ఒక సందేశం కనుక శ్రీకృష్ణుని యొక్క బోధల ద్వారా మనం కూడా ప్రభావితం అయితే భక్తి శ్రద్ధలతో నామాన్ని మనము సంకీర్తన చేస్తూ ఉంటే మన జీవితాలను కూడాను ఆనందమయంగా బ్రహ్మానందమయంగా మార్చుకోవచ్చు శ్రీకృష్ణుడు కేవలం మానవ మాత్రుడే అని కొందరు శ్రీకృష్ణుడు చోరుడు అని మరికొందరు శ్రీకృష్ణుడు జారుడు అని ఇంకా కొందరు ఆయన భోగజీవి అని ఎందరో కాని ఇవన్నీ వాస్తవాల నీడలను చూసేవారే గాని నిజాల్ని అర్థం చేసుకునేవారు ఎందరూ ఒక్కసారి శ్రీకృష్ణుని జీవితాన్ని పరిశీలించి విశ్లేషించి అర్థం చేసుకుందాం శ్రీకృష్ణుడు కారాగృహంలో జన్మించాడు చూచాల ఆరంభములోనే ప్రారంభమైన ఆపదలు కారాగృహంలో జన్మించిన పట్టున పది నిమిషాలైనా తల్లి ఒడిలో పడుకోలేదు పుట్టగానే తల్లిదండ్రులకు దూరమై గోకులంలో జీవించవలసి వచ్చింది కనుక తల్లిదండ్రుల యొక్క ముద్దు మురుపాలకు నోర్చుకోకుండా వాళ్ళ యొక్క ప్రేమలకు వాత్సల్యానికి నోచుకోకుండా దూరంగా గోకులంలో పెరగాల్సి వచ్చింది ఇది కేవలం శ్రీకృష్ణుడికి ప్రాప్తించింది ఇలాంటి జీవితం అయితే బాల్యములో అంత చిన్న వయసులో ఎంతో ఆనందంగా ఆడుకోవలసినటువంటి వయస్సులో అసురుల్ని రాక్షసుల్ని ఎదుర్కోవలసినటువంటి పరిస్థితి ఇన్ని గండాల మధ్య జీవించవలసినటువంటి పరిస్థితి ఆయనకే వచ్చింది అయితే ఆ విధంగా రాక్షసులను ఎదుర్కొని తనను ఆశ్రయించుండేటువంటి వారికి బాధలు లేకుండా భయాలు లేకుండా చేశాడు నిరంతరం కూడాను తాను పరిశ్రమిస్తూనే జీవించాడు ఎనిమిది సంవత్సరాల వయసుకే రసమయ స్వరూపమైనటువంటి బృందావనాన్ని తయారు చేసి ఈనాటికి కూడాను కళాకారులకి రచయితలకి గాయకులకి ఎంతో ఉత్సాహాన్ని స్ఫూర్తిని ఉత్తేజాన్ని కల్పించినటువంటి దివ్యమైనటువంటి అవతార శ్రీకృష్ణ పరమాత్మ తన పన్నెండవ ఏట గోకులాన్ని వదిలిపెట్టి మధురకు వచ్చాడు దుష్టుడైనటువంటి మేనమామని సంహరించాడు ఎప్పుడైతే కంసుడు మరణించాడో రాజ్యము తనకు హక్కుగా ప్రాప్తించింది కాని రాజ్యాన్ని అనుభవించాలి అని తాను అనుకోలేదు అది కేవలం ఉగ్ర సేవనుడికి అప్పజెప్పి తాను ప్రయాణం చేశాడు జీవితాంతం ఇలాగే భక్తులను ఉద్ధరిస్తూ తనకంటూ సుఖమ లేక తన జీవితాన్ని గురించి ఆలోచించగా కేవలం పరార్థంగానే లోక కళ్యాణంగానే జీవించినటువంటి కమనీయ మూర్తి మహనీయ స్ఫూర్తి శ్రీకృష్ణ పరమాత్మ కురు పాండవుల మధ్య తలెత్తినటువంటి విభేదాన్ని వివాదాన్ని పరిష్కరించారని రాయవారం కూడా నడిపాడు కానీ ఆ దుష్టులు కృష్ణున్నే బంధించారని చూశారు వారి నుండి చక్కగా చాతుర్యంతో తప్పుకున్నాడు యుద్ధం అనివార్యమైంది చతుర్దశ భువనాలను తన కుర్చిలో నింపుకున్నటువంటి పరమాత్మ అయినప్పటికీ కూడాను అర్జునుడికి రథచోదకుడిగా వెళ్ళడానికి వెనకాడినటువంటి పవిత్రమూర్తి నిష్కామ కర్మయోగి శ్రీకృష్ణ పరమాత్మ తీరా కురుక్షేత్రంలో కర్తవ్య విముఖుడై యుద్దం మానేసి గాంధీవాన్ని పడేసి విలపిస్తూ ఉన్నటువంటి అర్జునుడికి కర్తవ్యాన్ని బోధించి ధర్మాన్ని బోధించి నూతనమైనటువంటి శక్తిని రక్తాన్ని అతనిలో నింపి మళ్లీ యుద్దంలో నిలబడేటట్టుగా చేసినటువంటి అద్భుతమైనటువంటి ప్రజ్ఞానిధి శ్రీకృష్ణుడు రథాన్ని నడుపుతూ ఉపనిషత్సారమైనటువంటి భగవద్గీతని అందించినటువంటి పవిత్రాత్ముడు జ్ఞాన నిధి శ్రీకృష్ణ పరమాత్మ పాండవులు గెలిచారు రాజ్యం ప్రాప్తించింది కానీ తాను మాత్రం వారికి రాజ్యాన్ని వదిలి ఒంటరిగా బయలుదేరి ద్వారకకు వెళ్లాడు జీవిత సంధ్యా సమయంలో ద్వారకలో తన వాళ్ల దగ్గరకు వెళ్లాడు ఎందుకో తెలుసా ఇంతవరకు కేవలం సమాజపరంగానే జీవించినటువంటి ఆ నిష్కామ కర్మయోగి ఒక్కసారి తన వాళ్ళను చూడడానికి జీవిత సంధ్యా సమయంలో వెళితే అక్కడ ఏం జరిగింది తన వంశీయులు తన వాళ్లు పరస్పరం ఒకరినొకరు బాధించుకుంటూ మోసలం బట్టి చనిపోతూ ఉంటే ఆయన కళ్ళ ముందే చూడవలసినటువంటి దురవస్థ ఆయనకు ఒక్కడికే ప్రాప్తించింది ఆయన కళ్ళ ఆయన వంశం అంతా కూడాను సర్వనాశనం అయిపోయింది ఇప్పుడు దూరంగా వెళ్ళి ఒక నిర్జన ప్రదేశంలో కూర్చొని అలా చెట్టుకు ఆనుకుని పడుకొని ఇప్పుడు ఆలోచిస్తూ ఏమిటిదంతా ఈ జీవితంలో సుఖపడింది ఇప్పుడు అయినా ఎంత హాయిగా ఉంది ఎంత ఆనందంగా ఉంది ఇతరుల కోసమే నా జీవితం ఉపయోగపడింది అని అనుకుంటూ కాలు మీద కాలు వేసుకుని అలా కదిలిస్తూ ఆలోచిస్తూ ఉన్నటువంటి సమయంలో ఆ నిర్జన ప్రదేశంలో కదులుతున్నటువంటి ఆయన యొక్క కాలును దూచి ఆ బొటను యొక్క కదిలిక మృగ చలనమని గుర్తించి ఒక వేటగాడు బాణం వేస్తే అది తగిలి ప్రాణాన్ని కూడా వదులుకున్నాడు దిక్కులేని విధంగా నిర్జన ప్రదేశంలో కానల్లో ప్రాణాలు వదిలిపెట్టాడు గ్రహంలో పుట్టాడు ఎవరూ లేకుండా కానంలో వదిలేడు ఈ విధమైనటువంటి జీవితం ఎవరికైనా లభించిందా అని ఇటువంటి వ్యక్తిని భోగజీవి అంటావా ఇన్ని బాధల జీవితంలో ఉండినా ఎప్పుడూ కన్నీళ్లు పెట్టినట్టుగా గాని దుఃఖపడినట్టుగా గాని నిరాశ చెందినట్టుగా గాని నిస్పృహతో కూలిపోయినట్టుగా గాని ఆయన జీవితంలో ఎక్కడా చూడలేము కనుక ఇది ఆదర్శనీయమైనటువంటి జీవితం అన్ని కాలాలకి అందరు వ్యక్తులకి అన్ని జాతులకి అన్ని దేశాలకి ఆదర్శనీయమైనటువంటి వ్యక్తి శ్రీకృష్ణ పరమాత్మ ఓం నమో భగవతే వాసుదేవాయ పరమాత్మ స్మరణం మరణాన్ని నివారిస్తుంది అశుభాన్ని తొలగిస్తుంది అజ్ఞానాన్ని అంతం చేస్తుంది వెలుగు ఉండే చోట చీకటి ఉండేందుకు అవకాశం లేదు జ్ఞానం ఉండేటువంటి హృదయంలో అజ్ఞానం కూడా నిలిచేందుకు అవకాశం లేదు అజ్ఞానం లేనిటువంటి చోట శోక మోహాదులు ఉండవు సందేహాలు నిలవవు దుఃఖం ఉండదు ఆనందం దూరంగానూ పోదు హృదయమే క్షీరసాగరంగా మారుతుంది విష్ణుదేవునికి నిలయం అవుతుంది విష్ణు భగవానుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ లక్ష్మీదేవి కూడా ఉంటుంది లక్ష్మీ అంటే ఐశ్వర్యం జ్ఞానైశ్వర్యం కనుక జ్ఞానైశ్వర్యం ఉండేటువంటి చోట బాధలు భయాలు ఉండేందుకు అవకాశం లేదు ఎవరి హృదయంలో అనంత కళ్యాణ గుణ సంపన్నుడైన విష్ణు భగవానుడు ఉంటాడో అటువంటి వారు కళ్యాణ రూపలై శోభిస్తారు ఈ ప్రపంచంలో ఇటువంటి దివ్యమయ స్థితిని విష్ణు సహస్రనామం మనకు ప్రసాదిస్తుంది ఇంతవరకు నామ వైభవాన్ని చూచాం ఆ తరువాతాక్షితే అక్షిణి ఎస్సేతి లోహితాక్ష అంటే ఎర్రని నేత్రములు కలిగిన వాడు అని అర్థం అందువల్ల పరమాత్మ లోహితాక్షుడు ఉషోదయంలో తూర్పు దిక్కున ఉదయ భానుని యొక్క అరుణ కాంతులతో ఆకాశమంతా ఎర్రగా కనిపిస్తుంది అంటే ఈ ఎరుపు రంగు రాత్రంతా రాజ్యం వేలినటువంటి చీకటిని అదృశ్యం చేస్తుంది అట్లాగే పరమాత్మ యొక్క కృపా దృష్టి జ్ఞాన దృష్టి అజ్ఞాన చీకట్లని అంతం చేస్తుంది అయితే ఈ ఎర్రగా ఉండడం కళ్ళు ఇది కృపాదృష్టిని కోపదృష్టిని కూడా సూచిస్తుంది ప్రహ్లాదు ఉద్ధరించేందుకు నరసింహమూర్తి స్తంభము నుండి ఆవిర్భవించినప్పుడు ఆయన కళ్ళు ఎర్రగా ఉన్నాయి అన్నది భాగవతం అయితే ఈ ఎర్రటి కళ్ళు ఎర్రగా ఉండడం కళ్ళు హిరణ్యకశ్యపుడికి భయాన్ని కలిగించాయి కానీ ప్రహ్లాదుడికి ప్రసన్నంగా దర్శనమిచ్చాయి ఏది ఏమైనా పరమాత్మ యొక్క కృపా దృష్టి అందరినీ ఉద్ధరించాలి ఎందుకని అందరం చివరిగా వెళ్లి పరమాత్మ అనే విలీనం కావాలి కదా అందుకని లోహితక్ష అని కీర్తింపబడినటువంటి పరమాత్మ ప్రతర్దన అని స్థవనీయుడయ్యాడు ప్రతర్దన ప్రతర్దన ప్రళయ భూతాన్ని ప్రతర్దయతి హినస్థితి అంటే ప్రళయ కాలములో భూతాల్ని సమస్త జీవుల్ని నశింపజేసేవాడు గనక పరమాత్మ ప్రతర్దనుడు అని కీర్తింపబడ్డాడు అసలు వాస్తవానికి అసలు నశించడం అనేటువంటిది లేదు దీనిని తాత్వికంగా అర్థం చేసుకుంటూ పోవాలి సముద్రంలో అలలు నశించాయి అంటాం అంటే అలలు లేవని అర్థం ఎందుకని అలన్నాం అలలు పుట్టాయి అన్నాం గనక అలలు నశించాయి అనవలసి వస్తూ వాస్తవానికి సముద్రములో అలలో పూట కనుక నశించవు సముద్రములో అలలు వ్యక్తమయ్యాయి అక్కడ ఉన్నది నీరే జలమే సముద్రమే అయితే అలలుగా నీరు వ్యక్తమైంది మళ్లీ జలంగా అలా నిలిచిపోయింది అట్లాగే జీవులు కూడాను పరమాత్మ నుండి వ్యక్తమవుతూ ఉన్నారు తిరిగి పరమాత్మలోని జారిపోతూ ఉన్నారు కనుక ఇక్కడ తెలుసుకునేవాడు తెలియబడేది తెలుసుకునేటువంటి జ్ఞానం ఈ జ్ఞాతృ జ్ఞేయ జ్ఞాన జ్ఞానములు మూడు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఏకమై ఒకే పరమాత్మలో విలీనమైపోతూ ఉన్నాయి కనుకనే ఇది జ్ఞానం జ్ఞానైశ్వర్యం ఈ కారణం చేత ప్రతర్దనహ అని కీర్తింపబడినటువంటి పరమాత్మ ప్రభూత అని స్థవనీయుడయ్యాడు ప్రభూత ప్రభూత జ్ఞానైశ్వర్యాది గుణై సంపన్నహ ప్రభూత ఇది జ్ఞానైశ్వర్యాది కళ్యాణ గుణ సంపన్నుడైనందున పరమాత్మని ప్రభూత అని కీర్తించడం జరిగింది పరమాత్మ ఎప్పుడైతే అనంతమో ఆయన జ్ఞానం కూడా అనంతమే ఇది జ్ఞానైశ్వర్యం కనుకనే ఆయన్ని భగవంతుడు అంటాం భగ అనే శబ్దానికే అర్థమది షడ్గుణశ్వర్య సంపన్నుడు అని అర్థం అయితే పరమాత్మలో అనంత కళ్యాణ గుణాలు ఉన్నాయి మనలో కూడా సుగుణాలు ఉన్నాయి మనలో కూడా కొంత జ్ఞానం ఉన్నది అయితే మన జ్ఞానం పరిమితంగా ఉంది మనం కనుక ప్రయత్నం చేస్తే మనలో ఈరోజు ఏ సుగుణాలు అయితే ఉన్నాయో కళ్యాణ గుణాలు అయితే ఉన్నాయో వాటిని ఇంకా పెంపొందించుకోవచ్చు పెంచుకోవచ్చు ఒకవేళ మనలో కనుక ప్రయత్న లోపం జరిగితే ఆ కళ్యాణ గుణాలు తగ్గుతూ కూడా ఉండొచ్చు కనుక మనలో ఏ సుగుణాలు అయితే ఉన్నాయో ఇటువంటి సద్గుణాలు పెరుగుతూనే ఉంటాయి అట్లాగే తరుగుతూనే ఉంటాయి అయితే పరమాత్మలో ఏ కళ్యాణ గుణాలైతే ఉన్నాయో వీటిని పెంచేవారు లేరు తగ్గించేవారు లేరు ఎందుకని అవి పూర్ణ రూపమై ఉన్నాయి పరిపూర్ణ తేజమై ఉన్నాయి కనుక ఎప్పుడైతే పరమాత్మ అనంతుడు అని అన్నామో ఆయన జ్ఞానము అనంతంగా ఉందో అనంతమైనటువంటి జ్ఞానాన్ని అంతకన్నా వృద్ధి చేసేందుకు అవకాశం లేనే లేదు కనుక అది కేవలం పరిపూర్ణమైనటువంటి తేజరూపమై విరాజులుతోంది కనుకనే పరమాత్మ పరిమితమైనటువంటి వాటికి తానే ఆశ్రయమై ఉన్నాడు ఆధారమై ఉన్నాడు అధిష్టానమై ఉన్నాడు ఆధ్యస్థానమై కూడా తానే ఉన్నాడు కనుకనే ఇంతవరకు ప్రభూత అని కీర్తింపబడినటువంటి పరమాత్మ త్రికకు అని స్థవనీయుడయ్యాడుసృణ కకూాపిధా ఊర్ధ్వ పైన అధో క్రింద మధ్య భేదేనా మధ్యలో ఈ మూడు దశల్లో కూడాను కకుభామపి ధామేతి త్రికకుబ్ధామా ఈ మూడు దశలకు కూడా ఎవరైతే స్థానం అయి అతడు త్రికకుబ్ధామ అని స్థవనీయుడయ్యాడు అంటే ఊర్ధ్వలోకాలు తానే అధోలోకాలు తానే మధ్యలో ఉన్నది కూడా తానే అంటే తనకన్నా వేరుగా రెండవ వస్తువు లేదు అని అర్థం అందుచేతనే పరమాత్మ అనంతుడు ఎప్పుడైతే ఆయనకన్నా రెండవ వస్తువు లేదో పైన క్రింద మధ్యలో తానే ఉన్నాడు అట్లాగే మనం చూస్తే లోపల బయట మధ్యలో కూడా తానే ఉన్నాడు అంతర్బహిష్యత సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని వేదం కనుక అంతటా తానే అయి ఉన్నాడు గనక తనకన్నా వేరుగా అన్యంగా భిన్నంగా రెండవ వస్తువు ఉండేందుకు అవకాశం లేదు కాబట్టి పరమాత్మ మరిన అవకాశం లేదు ఎందుకని మరిన పడాలంటే వస్తువు ఉండాలి కనుక తనను మలినం చేసేందుకు రెండవ వస్తువు లేదు గనక అపవిత్రమయ్యేందుకే అవకాశం లేదు ఆయన నిర్మలుడు నిరంజనుడు కనుకనే పవిత్రుడు కాబట్టి ఇంతవరకు త్రికకుబ్ధామ అని కీర్తింపబడినటువంటి పరమాత్మ ఇప్పుడు పవిత్రం అని స్థవనీయుడవుతూ ఉన్నాడు పవిత్రం పవిత్రం పునాతి యోవా యో వానాతి దేవతావా తత్ పవిత్రం ఇత్య దేని చేత పవిత్రం అవుతూ ఉందో ఏది పవిత్రం చేస్తూ పోతూ ఉందో అటువంటి దేవత గాని లేక ఋషి జ్ఞాని గాని లేదా మంత్రం గాని లేదా జ్ఞానం గాని ఇవన్నీ కూడా పవిత్రం అని పిలువబడుతూ ఉంటాయి అంటే శుద్ధి పవిత్రం చేస్తూ పోతూ ఉండేటివి అని అర్థం అందువల్ల ఈ ప్రపంచంలో పరమాత్మ ఎప్పుడైతే మనకు అనంతుడుగా తెలుస్తూ ఉన్నాడో అనంతమైనటువంటి వాటికి సంబంధించిన జ్ఞానం కూడా అనంతమే అని అన్నామో అనంతమైనటువంటి పరమాత్మ ఉండేటప్పుడు ఇక పరిచ్ఛేదం ఉండేందుకే అవకాశం లేదు దేశతా కాలతహ వస్తుత ఎప్పుడైతే పరిచ్ఛం లేదో తానే అనంతులయ్యి ఉండాడు అతన్ని మలినపరిచేటువంటి వస్తువు మరొకటి ఉండేందుకు అవకాశమే లేదు గనక అపవిత్రానికి అవకాశమే లేదు అని అర్థం ఇది తెలియకపోవడం అజ్ఞానం కనుక అజ్ఞానం అపవిత్రం అజ్ఞానం అపవిత్రం గనక ఇది పవిత్రం కావాలి పవిత్రం కావాలంటే జ్ఞానం వలనే పవిత్రమవుతుంది నహి జ్ఞాన సదృశం పవిత్రమిహ విద్యే ఈ ప్రపంచంలో జ్ఞానానికి సమంగా పవిత్రమైనటువంటి వస్తువు మరొకటి లేదు అని భగవద్గీతలో భగవాను వాచా. కాబట్టి ఎప్పుడైతే జ్ఞానం పవిత్రమైందో ఈ పవిత్రమైనటువంటి జ్ఞానం అపవిత్రంగా తెలుస్తూ ఉండేటువంటి ఆ అంతం చేస్తూ కనుక పరమాత్మ జ్ఞానం కోసం మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి దీని కొరకు భక్తిని వృద్ధి చేసుకుంటూ పోవాలి kanalola karunalavala rajibroho nirupamagunati kanalola karunalavala rajibroho nirupamagunati kanalola karunalavala अगुपंतवेमी कृतजनपाल नरुलद्रुष्टि निन्नेमितेयु अगुपंतवेमी कृतजनपाल नरुलद्रुष्टि निन्नेमितेयु लचनम दृष्ट्यम ద్రష్ట దర్శనము దృశ్యము ద్రష్ట కాలము దూరము కల్పనకోల కరుణలవాతి ప్రో నిరుపమగుణశీల కానలోల కరుణవ చారములు నిర్వనివర అపచారములే ఎరిగి నవరముచారములు నిర్వనివారము అపచారములే ఎరిగినవారము వారము అర్హియ పొందనివారము అర్హత పొందనివారము సారము లేని మేము నివారము గనోల కరుణవాళ కాచి ప్రో నిరుపమ గుణశీల గనోల కరుణాలవ ललो वेलुगु नीवे वेन्नेललो वेलुतुरु नीवे तन्नुल्ललो वेलुगु नीवे वेन्नेललो वेलुतुरु नीवे जलमुना प्राणमु जगतिलो जीवमु జలమున ప్రాణము జగతిలో జీవము అంతా నీవే అనంతమునీవే కన లోల కరుణలవాళ కాచి ప్రో నిరుపమ గుణశీలా కలో కరుణాలవాళ మాయా జాలము నేతాల విను మా గోల శ్రీరమణీ లో మాయాజాలము నేతాల నీలి నయనాభువన పాల నీలి నయనాల త్రిభువన పాల మందారైతన్యశీలా కల కరుణ గాచ ప్రో నిరుపమ గుణశీల కన లో కరుణాల గాచ కరుణా మనలో కళ్యాణ గుణాల్ని పెంపొందించుకుంటూ పోవాలి పవిత్రత చోటు చేసుకునేటట్టుగా ఉండాలి అటువంటి పరిస్థితుల్లో మనం కూడా పవిత్రులుగా మారుతాం పరమాత్మ యొక్క జ్ఞానంతో మనం కూడా పవిత్రులుగా మారుతాం ఆయన మంగళకరుడు మన జీవితాన్ని కూడా మంగళకరంగా మార్చుకుంటాం ఇది మహోన్నతమైనటువంటి మంగళకర స్థితి కనుకనే ఇంతవరకు పవిత్రం అని కీర్తింపబడినటువంటి పరమాత్మ మంగళం పరం అని కూడా స్థవనీయుడవుతూ ఉన్నాడు మంగళం పరం మంగళం పరం పరమాత్మ మంగళకరుడు పరం మహోన్నతుడు మంగళం భగవంతుడు మంగళకరుడు కనుక ఆయనని స్మరిస్తే అమంగళాలు అదృశ్యమవుతాయి అట్లాగే భగవంతుడు పరం అంటే మహోన్నతుడు ఇటువంటి మహోన్నతులైనటువంటి పరమాత్మని కీర్తిస్తే परमतालू पारी होता है अशुभा निरा चे तनोति शुभ सतति स्मृति मात्रेस ब्रह्म तन्म विदुह ఇతి విష్ణు పురాణ వచనాత్ స్మృతి మాత్రేణ యత్ పుంసాం యత్ స్మృతి మాత్రేణ ఎవరిని స్మరించడం వలన అశుభాని నిరాచష్ట అంటే అశుభములన్నీ కూడా అంతరించిపోతూ ఉన్నాయో తనోతి శుభ సంతతి శుభ సంతతి శుభస్ సంతతి తనోతి విస్తరతి ఇత్య కాబట్టి శుభాలన్నీ కూడా విస్తరిస్తూ ఉన్నాయో కాబట్టి ఏ పరమాత్మను మన స్మరించడం వల్ల మన జీవితంలో ఉండేటువంటి అశుభాలు అమంగళాలన్నీ కూడా తొలగింపబడుతూ ఉన్నాయో ఏ పరమాత్మని కీర్తించడం వల్ల మనకి దివ్యంగా శుభాలు అట్లాగే మంగళకరమైనటువంటి దివ్యమైనటువంటి కళ్యాణ గుణాలన్నీ కూడా విస్తరిస్తూ ఉన్నాయో అటువంటి పరమాత్మని బ్రహ్మ తన్మంగళం విదోహో కాబట్టి ఋషులందరూ కూడా ఆయనని మంగళం అని కీర్తించడం జరిగింది కనుక మంగళం శుభకరుడు కారణం ఇది అంటే మన జీవితంలో ఉండేటువంటి అశుభాలన్నిటి కూడా తొలగించి శుభాలను ప్రసాదించడం ఎవరి స్మరణ అయితే జరుగుతున్నదో అటువంటి పరమాత్మని మంగళం అని అన్నారు అని విష్ణు పురాణంలో తెలియజేయడం జరిగింది కనుక పరమాత్మ మంగళం మంగళం పరం పరం సర్వభూతేభ్య ఉత్కృష్ట బ్రహ్మ కాబట్టి అందరికంటే కూడాను మహోన్నతుడు అంటే మంగళకరుడు ఇది ఎలాంటి మంగళకరుడు అంటే మహోన్నతమైనటువంటి మంగళకరుడు ఆయనతో సముడు మరొకడు లేడు గనక ఆయన మంగళకరుడు మహోన్నతమైనటువంటి వాడు కాబట్టి మంగళం పరం ఇవి రెండు పదాలుగా తెలుస్తూ ఉండిన వాస్తవానికి ఇవి రెండు పదాలు కావు ఇది విశేషణ విశిష్టం ఇది ఒకే పదం కనుక పరమాత్మ మంగళం పరం అటువంటి పరమాత్మని ధ్యానించడం వల్ల కీర్తించడం వల్ల స్మరించడం వల్ల మనం కూడాను మంగళకరులంగా మారుతూ ఉన్నాం మంగళ స్వరూపులుగా మారుతూ ఉన్నాం మహోన్నతులుగా మారుతూ ఉన్నాం ఓం నమో భగవతే వాసుదేవా మనకు శక్తి ఉంది యుక్తి ఉంది జ్ఞానము ఉంది కానీ ఇవి పరిమితంగా ఉన్నాయి ఈ కారణం చేత మానవులందరూ ఒక సమయంలో ఒక కాలంలో ఒక విధంగా చెప్పాలంటే చాలా సమయాల్లో చాలా కాలాల్లో కూడాను బలహీనులుగా తెలుస్తూ ఉంటారు పిల్లలు బలహీనులు శక్తిహీనులు అందుకని పెద్దవాళ్ళని పట్టుకొని నడుస్తారు కానీ మనం కూడా ఈ ప్రపంచంలో పరిమితమైనటువంటి శక్తితో ఉన్నాం మనం ఎవరిని పట్టుకొని నడవాలి ఏ మనిషిని ఆశ్రయించినా ఆశించినా ఆ వ్యక్తి కూడా పరిమితమైనటువంటి శక్తితోనే ఈ ప్రపంచంలో తెలుస్తూ ఉన్నాడు కనుక సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడైనటువంటి పరమాత్మనే పట్టుకుని మనం నడవాలి ఆయన్ని ఆశ్రయించి ఉండాలి ఎందుకో తెలుసా ఆయన సర్వ నియామకుడు సర్వశక్తిమంతుడు సమస్తాన్ని శాసించగలిగినటువంటి వ్యక్తి ఈ కారణం చేత తాను ఈశానహ అని కీర్తింపబడినాడు ఈ ణద ప్రాణో జ్యేష్ట శ్రేష్ట ప్రజాపతి హిరణ్య గర్భోర్భో మాధవో మధుసూదన ఈశాన సర్వూత నియంతృత్వాత్ ఈ సమస్తమైనటువంటి భూతజాలాన్ని సర్వభూతాల్ని నియమించేవాడు వినడం వల్ల పరమాత్మ ఈశానహ అని కీర్తింపబడుతూ ఉన్నాడు ఈ ప్రపంచం నియమంతో నియతితో ఈ విశ్వ సృష్టి మనకు గోచరిస్తూ ఉంది నియతి ఎక్కడైతే ఉంటుందో అక్కడ నియంత ఉండాలి నియతి రూపంలో ఉండేది కూడాను తానే అందుకని తాను ఈశానహ నియంతగా ఈ ప్రపంచంలో తెలుస్తూ ఉన్నాడు ధర్మం దారి తప్పదు దారి తప్పేది ధర్మం కాదు దైవం కాదు ధర్మ రూపంలో ఈ ప్రపంచంలో గోచరించేది దైవమే అందుకనే ఆయన ఈశానాహ నియంత సేవకుల యొక్క శక్తి సామర్థ్యాన్ని చూచి యజమాని ఏ ఏ వ్యక్తిని ఏ పనుల్లో ఉంచాలనో అక్కడ ఉంచుతూ ఉంటాడు అట్లాగే జీవుల యొక్క కర్మల్ని కర్మ ఫలాల్ని దృష్టిలో ఉంచుకుని సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడైనటువంటి పరమాత్మ ఎవరెవరు ఎక్కడ జన్మించాలో జీవించాలో నియమిస్తూ ఉంటాడు అందుకని ఆయన నియంతా ఈశానహ అని స్తవనీయుడయ్యాడు ఈ ప్రపంచంలో ఎక్కడ ఏది చూచినా ఆయన యొక్క ధర్మాలకు కట్టుబడి నడుస్తూ ఉంది ఆయన శాసనాలకు తల వంచే ఈ ప్రపంచమంతా ఈ విశ్వమంతా కూడా కొనసాగుతూ ఉంది చెరించమని చేపలకు ఈత నేర్పింది తానే ఆకాశంలో విహరించమని పక్షుల్ని నియమించింది తానే ఉరుములకు పలుకు నేర్పింది తానే మెరుపులకు కాంతినిచ్చింది తానే పరోపకారంతో జీవించమని ఆవుల యొక్క పొదుగులో పాలు పెట్టింది ఆత్మ ఆత్మరక్షణ కోసం వాటికి కొమ్ముళ్ళు అమర్చింది కూడా తానే పువ్వుల్లో తేనెలు ఊరించేది తానే తుమ్మిదల్ని ఊసిగొల్పేది తానే ఇదంతా పరమాత్మ యొక్క అగ్ని చేత ఈ ప్రపంచంలో నడుస్తూ ఉంది తల వంచి ఈ విషయాన్ని వేదం అత్యంత వైభవపేతంగా వర్ణించింది దేశాస్మాతః పవతే భీషోదేతి సూర్య భీషాస్ అగ్నిశ్చేంద్ర మృత్యుర్ధావతి పంచమీ అస్మాత్ భీష వాత ఆయన యొక్క భయం చేత ఇక్కడ వాయువు చెరిస్తూ ఉంది భీషోదేతి సూర్య సూర్య సూర్య భగవానుడు కూడాను భీషాస్మాత్ భీష ఆయన యొక్క భయం చేతనే ఉదేతి ఉదయిస్తూ ఉండాడు అట్లాగే ఇంద్రుడు చంద్రుడు సమస్తం కూడాను ఎవరైతే ఈ ప్రపంచంలో తెలుస్తూ ఉన్నారో ఈ లోకములో పరలోకములో ఉండే వాళ్ళందరూ కూడాను పరమాత్మ యొక్క ఆజ్ఞలకు తలవంచి ఈ ప్రపంచంలో జీవిస్తూ ఉండారు ఈ లోకాల్లో వాళ్ళ యొక్క వ్యవహారాన్ని నిర్వహిస్తూ ఉండారు మృత్యుర్ధావతి పంచమ ఇతి చివరగా యముడు కూడాను తన వ్యవహారాన్ని నిర్వహించడానికి పరమాత్మకు తల కొనసాగుతూ ఉన్నాడు కనుక సర్వుల్ని సమస్తాన్ని సర్వ జీవుల్ని నియమించేవాడు పరమాత్మ ఈశనహ అని కీర్తింపబడ్డాడు అంతేకాదు ఆయన జీవకోటికి ప్రాణదాత కూడా తానే అయి ఉన్నాడు ప్రాణదహ ప్రాణదహ ప్రాణం దాతి ఇది ప్రాణదహ జీవకోటికి ప్రాణదాత ఉండడం చేత అంతేకాకుండా ప్రాణాలను నియమించడం వలన కూడాను పరమాత్మ ప్రాణదహ అని కీర్తింపబడ్డాడు బాహ్యంలో చెల్లించేటువంటి వాయువు ఏదైతే ఉందో అదే దేహంలో పరిణామం చెంది ప్రాణంగా తెలుస్తూ ఉంది బాహ్యంలో ఉండేటువంటి వాయువుని ఆంతర్యంలో చెల్లించేటువంటి ప్రాణాన్ని ఈ రెండింటి కదిలించేటువంటి కూడాను పరమాత్మే గనక ఆయన ప్రాణదహ అని కీర్తింపబడుతూ ఉండాడు పరమాత్మ యొక్క ఆగ్నిచేతనే ఈ విశ్వంలో సమస్తాన్ని వాయువు ఆరబెడుతుంది ఆయన కృపగనక లేకపోతే వాయువే ఆరిపోతుంది కనుక ఆయన ప్రాణదహ ప్రాణవాయువును మనం గ్రహించి అట్లాగే బొగ్గు పులుసు వాయువును విసర్జిస్తూ శ్వాసక్రియగా ఏదైతే ప్రాణచేష్ట నడుస్తూ ఉందో ఇది కూడాను పరమాత్మ యొక్క ఆగ్నిచేతనే నడుస్తూ ఉంది కాబట్టి ప్రాణము అట్లాగే విసర్జన ఉపయోగించేటువంటి ఆపానవాయువు అలాగే మనలో జీర్ణశక్తికి ఉపయోగపడేటువంటి సమానవాయువు రక్త ప్రవాహానికి ఉపయోగపడేటువంటి వ్యానము అలాగే త్రేపులకి పలుకులకి ఆధారమైనటువంటి ఉదానవాయువు ఈ విధంగా ఈ పంచ వాటి చేష్టల్ని నియంత్రించేవాడు నడిపేవాడు పరమాత్మే అయి ఉండడం చేత ఆయన ప్రాణదహ అని స్థావనీయుడయ్యాడు అయితే వీటన్నిటిని నడిపేటువంటి వాడు పరమాత్మ ఈ పంచ ప్రాణాలు ఆయన యొక్క ఆజ్ఞ చేత నడపబడుతూ ఉన్నాయి ఆయన వీటిని నియమిస్తూ ఉండాడు మరి ఇంతకీ ప్రాణం ఎవరు ప్రాణం కూడా తానే ప్రాణహ ప్రాణీతీతి ప్రాణహేత్రమాత్మవా ప్రాణశ ప్రాణం ఇది శృతే ప్రాణరూపుడై ఉన్నందువలన పరమాత్మ ప్రాణ అని కీర్తింపబడ్డాడు అంటే ప్రాణం కలిగింది ప్రాణి ఈ దేహములో ఏ ప్రాణం ఉండడం చేత ఈ దేహేంద్రియ మనోబుద్ధులు నడుస్తూ ఉన్నాయో ఈ విధంగా క్షేత్రజ్ఞ రూపంలో ఉండి ఈ దేహాన్ని నడిపేవాడు తానయ్యి ఉండడం చేత తాను ప్రాణహ అని కీర్తింపబడ్డాడు ప్రాణశ్చ ప్రాణం కాబట్టి ఈ ప్రాణం నడుస్తూ ఉండడానికి ఆధారమైనటువంటి వాడు కూడా తానే గనక ఆయన ప్రాణానికి ప్రాణం ఈ విషయానికి ఏనుపనిషత్తు బృహదారానికి కూడాను చక్కగా దృహపరిచేయి మీరెందుకండి భయపడ్డాం నేనున్నాను అవసరమైతే మీకు ప్రాణాన్నైనా ఇస్తాను అని చాలా మంది అంటూ ఉంటారు మనం కూడా వింటూ ఉంటాం మీకు నా ప్రాణాన్ని ఇస్తాను అని అంటే ఆ ఇచ్చేటువంటి వ్యక్తి ప్రాణం కన్నా వేరుగా ఉన్నాడు అని అర్థం ఎందుకని తనకన్నా వేరుగా ఉండేటువంటి వస్తువుని తాను ఇవ్వగలుగుతూ ఉంటాడు మరి ప్రాణాన్ని తాను ఇస్తూ ఉన్నాడంటే అలా ఇచ్చేటువంటి వ్యక్తి యొక్క ప్రాణం ఏమిటి అతను ప్రాణంతో ఉన్నాడా లేడా ఒకవేళ ప్రాణంతోనే గనక లేకపోతే ఎలా ఇస్తాడు మరి ప్రాణంతో గనక అతను ఉంటే ఈ ప్రాణాన్ని ఇస్తాను అని చెబుతున్నాడు గనక అవి ఇచ్చేవాడు యొక్క ప్రాణం ఏమిటి అదే ముఖ్య ప్రాణం అదే ప్రాణశ ప్రాణం అదే పరమాత్మ యొక్క స్వరూపం కనుక ఈ విధంగా చూచినప్పుడు పరమాత్మ ఈ ప్రపంచంలో ఆది కారణంగా తెలుస్తూ ఉన్నాడు అన్నిటికీ కారణమైనటువంటి వాడుగా తానే తెలుస్తూ ఉన్నాడు గనక తాను ప్రధముడు ప్రథముడు గనక జ్యేష్ఠుడు జ్యేష్ఠ జ్యేష్ట వృద్ధ సర్వకారణత్వాద్వా జ్యేష్ఠ సమస్తానికి తానే కారణమై ఉండడం చేత ఆది కారణం ఉండడం చేత పరమాత్మ జ్యేష్ఠుడు అని కీర్తింపబడ్డాడు జ్యేష్ఠుడు అంటే పెద్దవాడు అని అర్థం ఈ ప్రపంచంలో ఒకరికన్నా ముందు పుట్టినటువంటి మరొకరు వయసులో పెద్దవాడు అట్లాగే ఒకరికన్నా ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉండేటువంటి మరొకరు ఉద్యోగరీత్యా జ్యేష్ఠులు కానీ పరమాత్మ అందరికన్నా కూడా జ్యేష్ఠుడు ఎందుకో తెలుసా ఒక కాలములో ఒక సమయములో ఒక జ్యేష్ఠులుగా తెలుస్తూ ఉంటారు ఓ తండ్రి ఉన్నప్పుడు పిల్లలకన్నా కూడా తండ్రి జ్యేష్ఠుడు అదే పిల్లలు పెద్దవాళ్ళు తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళు జ్యేష్ఠులుగా తెలుస్తూ ఉంటారు కనుక ఒక కాలంలో ఒక సమయంలో ఈ ప్రపంచంలో కొందరు జ్యేష్ఠులుగా ఉంటారు కానీ పరమాత్మ మాత్రం ఎప్పుడు జ్యేష్ఠుడే ఎందుకో తెలుసా ఆయన కాలానికి పరిమితమైనటువంటి వాడు కాదు కాలానికే ముందు ఉన్నవాడు గనక ఆయన జ్యేష్ఠుడు అని అర్థం కనుక జ్యేష్ఠులు అంటే పెద్దవారు ఈ ప్రపంచంలో చాలా మంది ఉండొచ్చు పెద్దవాళ్ళు చాలా మంది ఉండొచ్చు కానీ పెద్దవాళ్ళు అందరిలో కూడాను పెద్దతనం ఉంటుంది అని చెప్పడానికి అవకాశం లేదు కానీ పరమాత్మ జ్యేష్ఠుడు ఆయన పెద్దవాడు పెద్దతనం కూడా ఉంది గనక ఈ ప్రపంచంలో జ్యేష్ఠులు శ్రేష్ఠులు కాకపోవచ్చు కాని పరమాత్మ మాత్రం అంతే అంతేకాదు శ్రేష్ఠుడు కూడా శ్రేష్ట సర్వాతిశయత్వా శ్రేష్ఠ గడిచిన నామంలో సర్వకారణం తానే ఉండడం వల్ల ఆది కారణం గనక ఆయనని జ్యేష్ఠుడు అన్నాం ఇక్కడ సర్వాన్ని అతిశయించినటువంటి వాడు గనక ఆయన్ని శ్రేష్ఠుడు అని అంటూ ఉన్నాం అంటే ఈ సమస్తమైనటువంటి ప్రపంచంలో తానే నిండి నిబిడీకృతమై ఉండి దీనిని అధిగమించి తాను శోభిస్తూ ఉన్నాడు గనక ఆయన జ్యేష్ఠుడు ఈ ప్రపంచంలో ఉన్నది తానే ప్రపంచ రూపంలో ఉన్నది తానే ప్రపంచం లేకపోయినా కూడాను స్వేమహిమ్ తిష్టతి తన యొక్క దివ్యమైనటువంటి వైభవంలో ప్రకాశిస్తూ ఉంటాడు గనక పరమాత్మ శ్రేష్ఠుడు కనుక ఆయన శ్రేష్ఠుడు గనక ఈ శ్రేష్ఠత్వాన్ని గుర్తించడం చేత అటువంటి పరమాత్మని తమ హృదయంలోనే నిలుపుకోవాలని భక్తులంతా భావన చేస్తూ ఉంటారు అందుకని పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి స్థితి తమ హృదయంలో ఆవిష్కరింపబడాలని పరమాత్మను ప్రార్థిస్తూ ఉంటారు కీర్తిస్తూ ఉంటారు స్మరిస్తూ ఉంటారు సర్వకాల సర్వావస్థలందు కూడాను తమ హృదయంలో స్థిరంగా నిలిచిపోమని పరమాత్మని పిలుస్తూ ఉంటారు భక్తులు సుకుమారేలు కోర రారా సుకుమార ఏలు కోర నన్నేలు కోర నన్నేలు కోర రారా సుకుమార ఏలు కోరా నన్నేలు కోరా నన్నేలు కోరా నంద కుమార మానసోర నంద కుమార మానసోర కౌస్తభమణికార ఏలు subhamanihara elukora nanneelukora nanneelukora raa raa sukumara elukora nanneelukora nanneelukora వేడిన నాపై దయ రాదా ఎంత వేడిన నాపై దయ రాదా నాపై దయ రాదా నాపై దయ రాదా మరిమరి వేడుకొనుట మరియాదా మరిమరి వేడుకొనుట మరియాదా నీకు మరియాదా నీకు మరియాదా రా రాసు కుమార ఏలుకోరా నన్నేలుకోరా నన్నేలుకోరా kunive anda prathuke kalakanda ma kunive anda prathuke kalakanda prathuke kalakanda prathuke kalakanda mammudarinche bangaru konda mammudarinche bangaru konda bangaru konda bangaru konda raasa kumara yedu kora nanneelu kora nanneelu kora దండిగ మావెంట నీవే తోడుండ దండిగ మావెంట నీవే తోడుండ నీవే తోడుండ నీవే తోడుండ ఆరుపూలుగా మా బతుకు పంద ఆరుపూలుగా మా బతుకు పంద బంగారు కొండ బంగారు కొండ రా రాసుకుమారా ఏదుకోరా నన్నేలుకోరా నన్నేలుకోరా ginagundelu oogutunda pongina gundelu oogutunda oogutunda oogutunda poluvayundaramagundenninda poluvayundaramagundenninda bangaru ponda ma bratuku panda ra ra sukumarayelu kora nanne elukora nanne elukora nanda kumara manasa chora nanda kumara manasa chora kaustubh mani hara yelu kora kaustubh mani hara yelu kora nanne elu kora nanne elu kora rajas kumara yelu kora nanne <Santhas> elu kora nanne elu kora ఈ విధంగా సర్వ జీవులకు గమ్యము తానే గతి తాని పతి తానే ఈ కారణం చేత పరమాత్మ ప్రజాపతిహి అని కీర్తింపబడుతూ ఉన్నాడు ప్రజాపతిహి ప్రజానా పతిహి ప్రజాపతిహి ప్రజల్ని పరిపాలించేటువంటి వాడు గనక సమస్త భూత కోటిని నియమించడమే కాకుండా వాడిని పోషించేవాడు కూడా తానే అయ్యుండడం చేత పరమాత్మ ప్రజాపతిహే అని స్థవనీయుడయ్యాడు అంటే సర్వ పోషకత్వం ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వాలో ఎలా ఇవ్వాలో ఇవన్నీ కూడాను సర్వజ్ఞుడైనటువంటి పరమాత్మకు తెలుసు ఇలా తెలిసి సమస్త జీవకోటిని తాను పోషిస్తూ ఉండడం చేత పరమాత్మ ప్రజాపతిహే అని కీర్తింపబడ్డాడు అయితే ఇలా పోషించడం సమస్త జీవకోటిని పోషించడం ఆయనకి ఎలా సాధ్యం అనే సందేహం మనకు రావచ్చు ్రహ్మాండమంతా కూడా ఆయన కుర్చులోనే ఉంది గనక ఆయనకి సాధ్యం ఈ కారణం చేత పరమాత్మ హిరణ్య అని కీర్తింపబడ్డాడు హిరణ్య గర్భ ఈ భూతకోటి ఏ బ్రహ్మాండంలో నిండి నిబీకృతమైందో ఆ బ్రహ్మాండం అంతా కూడా తన కుర్చులోనే ఉంది గనక పరమాత్మ హిరణ్య అని స్థవనీయుడయ్యాడు హిరణ్యము అంటే బంగారు అని కూడా అర్థం బంగారు ఎప్పుడూ ప్రకాశవంతంగా ఉంటుంది అట్లాగే బంగారులాగా ప్రకాశవంతంగా ఉండేటువంటిది జ్ఞానం స్వర్ణమివ ప్రకాశకత్వాత్ స్వర్ణం ఏ విధంగా అయితే ప్రకాశిస్తూ జ్ఞానం కూడాను సర్వవేళలా ఆ విధంగా ప్రకాశిస్తూ ఉంటుంది ఇటువంటి జ్ఞానం పరమాత్మకు ఇదే సర్వజ్ఞత్వం కనుక ఈ ప్రపంచానికి సంబంధించిన జ్ఞానం ఈ బ్రహ్మాండానికి సంబంధించిన జ్ఞానం తనకు ఉన్నది అంతేకాదు ఆ జ్ఞానం చేతనే ఈ సమస్తాన్ని తాను నడుపుతూ ఉన్నాడు గనక పరమాత్మ హిరణ్య అయితే మనం ఉండేటువంటి ఈ ప్రపంచం ఏమిటి ఇది కూడా తనలోనే ఉంది ఎప్పుడైతే బ్రహ్మాండం అంతా ఉందో ఈ భూ కూడా తనలోనే ఉంది గనక హిరణ్య అని కీర్తింపబడినటువంటి పరమాత్మ భూగర్భ అని స్థవనీయుడవుతూ ఉన్నాడు భూగర్భ ఈ భూమండలం అంతా కూడాను పరమాత్మలోనే ఉంది గనక భూగర్భ అని పరమాత్మ కీర్తింపబడుతూ ఉండాడు కనుక ఈ భూమికి పుట్టినిల్లు తానే కనుక ఆయన భూపతి భూపతే కాదు శ్రీపతి కూడా తానే ఈ కారణం చేత పరమాత్మ మాధవుడయ్యాడు మాధవ మా అంటే లక్ష్మీదేవి ధవుడు అంటే భర్త అని అర్థం మాధవ అంటే లక్ష్మీపతి అని అర్థం అంటే జ్ఞానైశ్వర్యం అని అర్థం కేవలం లక్ష్మి అంటే సిరి అని కాదు ఈ సిరి బ్రతుకుని పురిపెట్టేందుకు మాత్రమే సరిపోతుంది సిరి ఉంటే మనకు హరి లభించకపోవచ్చు కాని హరి లభిస్తే మాత్రం సిరి తప్పకుండా ఉంటుంది పాపం చేసినా సిరి లభిస్తుంది కానీ పుణ్యం ఉంటే గాని భక్తి ఉంటే గాని జ్ఞానం ఉంటే గాని హరి లభించడు కాబట్టి సిరి ఉన్నటువంటి చోట హరి లేకపోవచ్చు కానీ హరి ఎక్కడైతే ఉంటాడో అక్కడ సిరి ఉంటుంది హరి యొక్క పాదాలను ఒత్తుతూ ఉంటుంది కాని మన యొక్క హృదయం ఎప్పుడు కూడాను ఈ సిరి మీదకు పోతుందే హరి మీదకి రాదు ఈ లౌకికమైనటువంటి సంపదలే మనం కావాలనుకుంటూ ఉంటాం ఎందుకో తెలుసా ఇది వాటి మీద మనకు ఉండేటువంటి మమకారం ఈ మమకారానికి ఆధారమైనటువంటిది అహంకారం ఈ అహంకారం ఉన్నంత వరకు ఆత్మజ్ఞానం ప్రాప్తించదు ఆత్మజ్ఞానానికి అవరోధంగా నిలిచేటువంటిది అహంకారమే ఈ అహంకారాన్ని మనం దూరం చేసుకోవాలి అహంకారాన్ని దూరం చేసుకోవడం కూడా పరమాత్మ యొక్క కృపతోని మనకు సాధ్యపడుతుంది ఈ కారణం చేత ఇంతవరకు మాధవాహాన్ని కీర్తింపబడినటువంటి పరమాత్మ మధుసూదనహ అని కూడా స్థవనీయుడవుతూ ఉన్నాడు మధుసూదన మధుహ అంటే అహంకారం ఇక్కడ మధుసూదనహ అంటే మధు నామానం అసురం సూదితవాన్ ఇది మధుసూదనహ అంటే మధు అనేటువంటి రాక్షసుడిని సంహరించడం చేత పరమాత్మ మధుసూదనుడయ్యాడు కాని మరొక అర్థం మధు అంటే అహంకార కాబట్టి అహంకారం తీయనిది చాలా ఇష్టంగా ఉంటుంది కానీ విషంలాగా ప్రాణాన్ని దీసేస్తుంది ఇటువంటి అహంకారాన్ని మధు తీయగా ఉండేటువంటి అహంకారాన్ని ఎవరైతే సంహరిస్తారో అటువంటి వాడు పరమాత్మ కాబట్టి పరమాత్మ యొక్క అనుగ్రహం చేత కృప చేత మనలో ఉండేటువంటి అహంకారాన్ని సమూలంగా నశింపజేసుకుని పరమాత్మ కృపకు పాత్రలై మనం చరితార్థులం కావాలి కృతార్థులం కావాలి ఇదంతా కూడాను మధుసూదను యొక్క దివ్యమైనటువంటి కరుణా వృష్టి మన మీద వర్షించడం వలనే ఇది సాధ్యమవుతుంది అటువంటి భగవత్కృపా వృష్టి కోసం మనం నిరంతరం ప్రార్థనలు చేయాలి ఓం నమో భగవతే గోబ్రాహ్మణే్య శుభమస్సు నిత్యం సమస్తో కాళీ వర్షతు పర్జన్య పృథివీ సస్ శా దేశోబరహి బ్రాహ్మణ సుతు నిర్భయా ద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణశమాయ పూర్ణమేవాభిష్య ఓ శా